ప్రార్థన చేస్తామండి పరిశుద్రవకు తండ్రి ఏ సేవ వదనాలనైనా గొప్ప దేవ మీకే స్థుతుల స్తోత్రాలనైనా సైన్యంలో అధిపతి మా దేవ మీకెంతో వదనాలు తండ్రి ఇస్రాయల్ల తండ్రి మీకెంతో స్థుతుల స్తోత్రాలనైనా రవ్వ మీ దినమంతా మీ యొక్క సాయం చేత నడిపించినారు మీ సన్నిధి నడిపించినారు దాన్ని బట్టి మీకు వదనాలు సురక్షితంగా మీరు మమ్మల్ని కాపాడుకుంటూ నడిపించినారు బట్టి మీకు ఎంతో కృతజ్ఞతలు రవ్వ మీ యొక్క సాయంత్రం సంద ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించేము వచ్చినాం ప్రవ్వ మీ హృదయం నుంచి వచ్చిన ఆ యొక్క వాక్యం ప్రవ్వ మేము ధ్యానిస్తున్నాం కాబట్టి మీ యొక్క మనసు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం లేకపోతే మేము వీటిని ఎప్పటికీ అర్థం చేసుకోలేము కాబట్టినైనా వీటిని నేర్చుకోవాలన్న ఆసక్తి మాలో అధికమవుతుంది మా యొక్క ఆసక్తిని ఆశీర్దించమని ప్రార్థిస్తున్నాం మా యొక్క ఆకలిని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం మీ యొక్క వాక్యం పట్ల మాకు ఆకలి ఉందినైనా ఈ యొక్క వాక్యాలని సత్యం గ్రహించాలా ప్రభా మా కాలం మేము ముగించుకోకముందు వీటిని గ్రహించాలనైనా ఎందుకంటే ప్రభావ ఇవన్నీ మా కాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి వాటిని మేము గ్రహించి అనేకులను హెచ్చరించాలా మేము సిద్ధపడిందేగాక అనేకులను సిద్ధపరచాలా అటువంటి సిద్ధపాటు కలిగి సిద్ధపరిచే సేవా జీవితంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఇవి మాకు ఎంతగానో కష్టతరంగా ఉన్నాయి కానీ ప్రభా మీరు చిన్న పిల్లల వల్లే మమ్మల్ని పట్టుకొని నేర్పించమని ప్రార్థిస్తున్నాం వాటిని జాగ్రత్తగా నెమరు వేసి మీ యొక్క తన మేము గ్రహించలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మీరెంతో ప్రభావం కలవారు ప్రభావ ఈ లోకంలోనికి తిరిగి రాన విన్నారు సమస్త దూతలతో పాటు కలిసి మీ యొక్క ప్రభావంతో మహిమతో తిరిగి రానారు ప్రభా అందులోనికి మేం ప్రవేశించాలి ఆ రోజు కాబట్టి మేము ఏ రీతిగా సిద్ధపడాల్లో మా అతను మాట్లాడండి మేమింకా మా సొంత తలంపులతో మా సొంత ఆలోచనలతో ఉంటే మమ్మల్ని హెచ్చరించండి సరిజేయండి అందులో నుంచి మేము బయటికి రావాలా ప్రభా మా స్వబుద్ధి మీ మీద ఆధారపడకుండానైనా మీ అందు నమ్మిక ఉంచాలని నడిపించండి తండ్రి ఈ వాక్యాన్ని మేము గ్రహించి అనేకలో ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ఈ సాయంత్రం మీ యొక్క స్థానాన్ని మీ యొక్క అదుపులోకి తీసుకోమని యేసు పరిశుద్ధ నామంన ప్రార్థించున్నాం తండ్రి ఆమె భూ ఈరోజు ఇరవై ఐదవ తారీఖు జులై రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము కొన్ని వారాల నుంచి బూరల తీర్పు అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం బైబిల్లో బూరల తీర్పు అన్న అంశాన్ని ధ్యానిస్తప్పుడు మనకి ఒక విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు మొదట ఏడు ముద్రలు విప్పబడడం దాని తర్వాత ఏడు ఊదబడడం దాని తర్వాత పాత్రలు ఈ లోకం మీద పడవేయబడడం ఏడు పాత్రలను ఈ లోకం మీద పడవేయబడడం లేక ఏడు పాత్రల్లో ఉన్న వాటిని ఈ లోకం మీద వేయడం అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కానీ ఆశ్చర్యంగా ఏడవ ముద్ర విప్పబడ్డప్పుడే ఏడు బూరలకు సంబంధించిన ఏడు దూతలు నిలబడి బూరలు పట్టుకొని ఊదడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మనం గనించినాం కొన్ని వారాల క్రితం అంటే ఆరు ముద్రలు విప్పినాకనే జరుగుతుంది ఆరవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందంటే ఏడవ ఏడు బూరలు పట్టుకున్న దూతలకు సంబంధించిన బోధ ఆరంభం అవుతుంది కాబట్టి తర్వాత <taravata>, ఏం జరుగుతుందంటే ఏం జరుగుతులేదు ఏడవ ముద్ర మొదటి బూర ఆరంభాన్ని సూచిస్తుంది అట్లనే ఏడవ బూర ఊదబడ్డప్పుడు మొదటి పాత్ర ఈ లోకం మీద పడవేయబడ మనం చూస్తూ ఉంటాం కాబట్టి అసలు ఏడు ముద్రలకు సంబంధించింది ఏడు బుర్రలకు సంబంధించింది ఏడు పాత్రలకు సంబంధించిన విషయాన్ని ఏడవ దాని తర్వాతనే నెక్స్ట్ ఘట్టం ఆరంభం అవుతుందన్న విషయాన్ని మనం ధ్యానిస్తాం కాబట్టి అవి అసలు ఏడు కాదు అవి ఆరే అని అనిపిస్తాం మనకి ఆరవ ముద్ర తర్వాతనే ఏడవ ముద్ర ఆరవ ముద్ర విప్ప విప్పినప్పుడు శ్రమల గురించి మనం ధ్యానిస్తా ఉంటాం దాని మొదటి ముద్ర మొదటి బూర నుంచి ఆరవ బూర ఊదినప్పుడు కూడా శ్రమల గురించి మనం ధ్యానిస్తూ ఉంటాం దాని మొదటి పాత్ర దూత ఈ లోకం మీద పడవేయబడినప్పుడు ఎటువంటి భయంకరమైన శ్రమలుంటాయి అనేది మనం అక్కడ చూస్తాం ఆరంభంలో దాని తర్వాత ఆరవ పాత్ర పడవేయబడ్డపుడు ఏం జరుగుతుంది అని చూస్తాం కాబట్టి అన్ని ఆరు ఆరు అనే కనిపిస్తాయి కానీ ఏడు ఏడు అనే కనిపించవు ఏడు అని చెప్పబడుతుంది కానీ ఏడవది ఆరంభమైనప్పుడు ఏడవది విప్పినప్పుడు మొదటి ఏడుది ఆరంభం అంటే కొంత మ్యాథమెటిక్స్ గా ఆలోచించడానికి కష్టము అది ఆరవ ముద్ర విప్పినాక ఏడవ ముద్ర ఆరంభం ఏడవ ముద్ర విప్పగానే ఏం జరుగుతుందంటే మొదటి దూత బూర ఊదడం స్టార్ట్ చేస్తాడు కాబట్టి ఏడవ ముద్రలో ఏం కనిపించదు మనకి అట్లనే ఏడవ దూత బూర ఊదినప్పుడు మొదటి పాత్ర పడవేవ్వడం చూస్తాం గానీ ఆ బూర ఊదినప్పుడు ఏం జరగదు కాబట్టి ఏడవ బూరకి ఏం కనిపించదు ఆరవ ముద్రకి ఏం కనిపించదు ఏడవ ముద్రకి ఏం కనిపించదు అట్లనే ఏడవ పాత్ర కూడా మనకి ఏం కనిపించదు అవి ఆశ్చర్యకరంగా ఉంటాయి అంటే 7 అనేది సమాప్తమైనది అన్న దానికి సూచిస్తూ ఉంటది కానీ అసలైన అన్ని ఆరవ ఆరవ ముద్ర విప్పిన విప్పబడ్డప్పుడు శ్రమ ముగించడం మనం చూస్తూ ఉంటాం అట్లనే ఏడవ బూర ఆరవ బూర ఊదినప్పుడు శ్రమ ముగించడం చూస్తూ ఉంటాం అట్లనే ఆరవ పాత్ర ఈ లోకం మీద పడవేయబడ్డప్పుడు శ్రమ ముగించడం మనం చూస్తూ ఉంటాం అంటే ఏడు అనేది సమాప్తమైనది అన్న దాన్ని సూచిస్తూ ఉంటది కాబట్టి అన్ని మూడు ఆరుకే జ్ఞాపకం ఆరే జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మొదటి ఆరు రెండవ ఆరు మూడవ ఆరు అవి మూడు ఆరులకి సూచనగా మనకు చూపబడుతుంది అంటే మూడు ఆరులంటే ఆరు వందల అరవై ఆరు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి బైబిల్లో ఇది మృగం యొక్క సంఖ్య అన్న విషయాన్ని మనం కొన్ని సమస్యల క్రితం గణించినాం అంటే మృగానికి సంబంధించినది అంటే అది దుష్టునికి సంబంధించింది సైతానికి సంబంధించింది అంత్యక్రీస్తు సంబంధించిన బోధలు మనం ధ్యానిస్తూ ఉంటాం కానీ ఆరు అనేది ఈ లోకానికి సంబంధించింది ఈ లోకస్తులకు సంబంధించింది లేక ఆరవ దినమున మనిషిని సృష్టించండు కాబట్టి ఆరు అనేది మనిషికి సంబంధించింది ఆరు అనేది మనుషులకి సంబంధించిన ముద్ర అన్న విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం అంటే ఆరవ ముద్ర అనేది దేనికి సంబంధించింది అంటే డిక్లరేషన్ కి సంబంధించింది అంటే డిక్లేర్ చేస్తున్నాము అన్నదానికి అతనే ఏడవ ముద్ర డిక్లరేషన్ కి సంబంధించింది ఏడవ బూర డిక్లరేషన్ కి సంబంధించింది ఏడవ పాత్ర డిక్లరేషన్ కి సంబంధించింది అంటే డిక్లేర్ చేస్తున్నా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కానీ దాని తర్వాతనే మొదటి అంశము ఆరంభం విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవి కొంత కష్టతరంగా ఉంటాయి మనం జాగ్రత్తగా మెల్లగా ధ్యానిస్తూ ఉంటే ఈ విషయాలు మనకు అర్థమవుతుంటాయి ముఖ్యంగా మొదటి యోహాను రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు ఈ లోకము మొదటి నుంచి ఏ రీతిగా ఉన్నది ఇప్పుడుకి ఏ రీతిగా ఉన్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తాం యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వ్యూహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం దానికి ముందు పది పద్దెనిమిదవ వర్షం దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడును పాపము చెయ్యడని ఎరుగుదము కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళు పాపం చేయరు చెయ్యరు అన్న విషయాన్ని దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొను అంటే మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా మనం భద్రపరచుకోవాలా గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు ఈ విషయము మనం ఎన్ని సమస్యల నుంచి ధనిస్తున్నాం లక్ష నలభై నాలుగు వేల మందిని వాడు ముట్టలేడు ఎందుకంటే మనము విమోచన దినం వరకు ఆయన పరిశుధాత్మ చేత ముద్రించబడ్డవరము అన్న వాక్యం ఎఫల రాష్ట్రపతి గారిని ధ్యానిస్తాం విమోచన దినం వరకు పరిశుధాత్మ చేత మనం ముద్రించబడ్డవారం కాబట్టి వాడు మనల్ని ముట్టలేడు కానీ మనం ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుల పరిశుధాత్మ అభిషేకం ఉన్నా సరే ధీమాగా మనం ఉండడానికి కూడా వీల్లేదు నీ పిలుపుని నీ ఏర్పాటు నిశ్చయం చేస్తామని ఎందుకు చెప్తాడు ఎందుకు చెప్తారంటే పరిశుధాత్మ పొందుకున్నాక నువ్వు అందులో చాలా జాగ్రత్తగా నిన్ను నువ్వు భద్రపరచుకోవాలని యోహాను భక్తుడు లేక సువార్తికుడు లేక శిష్యుడు ఈ మూలం ఈ విషయంలో మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్నను గనక దుష్టుడు వాణ్ణి ముట్టడు ఎట్టి పరిస్థితుల్లో మనము వానికి అవకాశం ఇవ్వద్దు అంటే మనం మనల్ని మనం ప్రతిరోజు నిన్ను నువ్వు భద్రపరచుకోవాలి నిన్ను నువ్వు భద్రపరచుకోవాలంటే ఏంటి అని చెప్పండి అందుకే పోయిన వారమంతటా నాకు ఇదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కంటిన్యూస్ గా ఆయనని మనము భాషలలో స్థుతించాల ఘనపచలో భాషల వారం ఉంటే ఆయన భాషలో స్తుంచాల గంటలు గంటలు ఎన్ని గంటలైతే అన్ని గంటలు అప్పుడు నువ్వు పర్లో గబ్బు అవన్నీ చూడగలవు దేవుని సంధులు నిలబడగలవు అక్కడ దేవుని స్వరము నువ్వు దేవుని భక్తులు అక్కడ ఏం చేస్తున్నారు అవన్నీ నువ్వు చూడగలవు అటువంటి అనుభవంలోనికి దేవుని మనల్ని నడిపిస్తాడు సరే కానీ ఈ లోకంలో నీ సేవ జీవితంలో నిన్ను నువ్వు భద్రపరచకపోతే మటుకు దుష్టుడు ఈ అవకాశం దొరుకుతుంది కాబట్టి మనం ప్రతి క్షణం ఆయన వాక్యమే మనల్ని భద్రపరుస్తుంది కాబట్టి ఆయన వాక్యంలో మనం భద్రపరచబడాలా అన్న విషన్ ఇప్పుడు మనము దేవుని సంబంధం అనియో లోకమంతయు దుష్టుని ఎరుగుదము నువ్వు ఎరుగుతున్నవా నువ్వు విషని గ్రహిస్తున్నవా మనము దేవుని సముద్రము కానీ ఈ లోకం అంతా ఈ లోకము అంత మొదటి నుంచి కూడా ఈ లోకం ఏ రీతిగా ఉందట దుష్టిని అందు ఉన్నది ఇప్పటి వరకు ఆదము అవ్వల కాలం మొదలుకొని ఈ రోజు వరకు ఈ లోకము దుష్టిని కాబట్టి మనము ఆశ్చర్యపోవడానికి వీలేదు ఈ లోకంలో జరుగుతున్న విషయాలు ఆదము అవ్వల పాపం వలన ఈ లోకము వాణి అధికారంలోనికి పోయింది ఎప్పుడైతే మన ప్రభు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టిండో ఆయన ఈ లోకాన్ని వాడి చేతికి వెళ్ళి గుంజుకున్నాడు కానీ దాన్ని అమలు పరుచుకోవడం మనమని రూల రాష్ట్ర పత్రిక ఉంది రక్షింపబడ్డ మనము ఈ లోకాన్ని స్వాధీనపరచుకోవాలా అంటే ఈ లోకంలో సంపాదించుకొని ఆడంబరంగా జీవించడం కాదు వాడి చేతుల నుంచి దాన్ని గుంజుకోవాలా ప్రతిరోజు ఇది పోరాటమే ఆత్మీయ పోరాటం క్రైస్తవ జీవితంలో కాబట్టి నువ్వు ఆత్మీయ పోరాటంలో ఉన్నావు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో సమాధాన పడడానికి వెళ్లేదు అన్న విషయాన్ని నేర్చుకుంటున్నావు ఇక్కడ కాబట్టి లోకమంతా దుష్టిని అని ఎరుగుదము కాబట్టి ఈ లోకం అంతా దుష్టిని అందున్నప్పుడు మరి దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చాలా లేదా ఇది మొత్తం పాపంతో కూడి ఉన్నది కాబట్టి దీనికి తీర్పు తీర్చాలా అందుకు మనము బోరల తీర్పుకు సంబంధించిన విషయాలు జానిస్తున్నాం దేవుడు ఎందుకు ఈ లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు అంటే ఇది అంత ఉన్నది ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోండి ఈ లోకం నువ్వు అనిల లోకం గురించి మాట్లాడుతున్నావా లేక దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారి లోకం గురించి మాట్లాడుకుంటున్నావా కాబట్టి దీనికి ఇది ప్రకృతి సహజమైన దృష్టితో చూడాల్సిన విషయము ఆత్మీయమైన దృష్టితో గురించి చూడాల్సిన విషయం దేవుని బిడ్డలు ఏ రీతిగా ఉన్నారన్న విషయమే మనం అర్థం చేసుకుంటున్నాం దేవుని తీర్పు దేవుని ఇంటి వద్ద ఎందుకు కారంభం ఉంది అంటే దేవుని ఇల్లు భద్రపరచబడిందా బలవంతుని చేతిలో పట్టబడింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాబట్టి అది భద్రపరచబడలేదు దేవుని మందిరము దేవుని ఇల్లు భద్రపరచబడలేదు అందుకే దుష్టుడు దాన్ని మీద బలవంతంగా దాన్ని పట్టుకుని ఉన్నాడు అది బలవంతు చేత పట్టబడి ఈ లోకంలో ఉన్నవాడు సరే మన ప్రభు ఈ లోకం మన ప్రభు మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అంటాం కానీ ఈ లోకంలో ఉన్నవాడు బలవంతుడు అన్న విషయాన్ని ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది సైతాను అధికారంలో ఈ లోకముంది కాబట్టి ఇది భ్రష్టత్వము దుష్టత్వంలో ఉన్నదన్న విషయాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు ఇరవై వచనంలో మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదము కాబట్టి ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా నీకు నిజంగా దేవుడు వివేకము అనుగ్రహిస్తే ఈ సత్యాలను జాగ్రత్తగా చూడగలవు మన ప్రవ్వే మన దేవుడే సత్యవంతుడు కాబట్టి ఆయన తప్ప ఎవరు వీటిని చూపించలేరు అని కూడా చేస్తుంది వాక్యం మనము దేవుని కుమార్లం కుమారుడైన ఏసుక్రీష్ నందున్న వారమై సత్యమం సత్యవంతుని సత్వ ఎందు ఉన్నాము మనం దేవుని కుమార్లమై ఉండి సత్యవంతుడైన మన ప్రభునందు ఉంటున్నాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇప్పుడు మన ప్రభు సత్యవంతుడు కాబట్టి ఆయన ఎందు మనం ఉన్నాము అనే విషయాన్ని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్నాడు కాబట్టి చూడండి ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు కాబట్టి జాగ్రత్త చిన్నపిల్లలారా జాగ్రత్తగా చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడుడి యోహాను భక్తుడు ఇక్కడ చూపి చెప్తున్న విషయము మనం జాగ్రత్తగా ఉండాలా ఏది విగ్రహము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు చెప్పండి ఏది విగ్రహము నిన్ను నువ్వు భద్రపరచుకోకపో పడబో పడకపోతే నువ్వు విగ్రహాలకి బానిస అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుడు నువ్వు ప్రభులో లేకపోతే సత్యవంతునిలో లేకపోతే నువ్వు బానిసావు అయిపోతావు అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి యోహన్ రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము మనకి చాలా కనువిప్పు కలిగించాల్సిన వాక్యం ఏందా కనువిప్పు ఈ లోకం అంతా దుష్టుని ఉన్నది ఈ లోకం అంతా దుష్టుని ఉన్నది మూల భాషలో అని కూడా అక్కడ రాయబడింది చూడండి మూల భాషలో దుష్టిని అందు పడి ఉన్నది కాబట్టి ఈ లోకం అంతా దుష్టిని పడి ఉన్నది అంటే ఇది పడిపోయింది ఇది అంటే ఇది పడిపోయిన లోకం ఫాలిన్ వరల్డ్ అంటారు ఇంగ్లీష్ లో ఇది పడిపోయిన లోకం కాబట్టి పడిపోయిన లోకము ఎట్లా లేయగలదు ఒక ప్రభు తప్ప ఎవరు కూడా దీన్ని లేపలేరు కాబట్టి ఈ పడిపోయిన లోకంలో ఏదైనా మంచిది రాగలదా ఎప్పటికీ మంచిది రాలేదు ఈ లోకంలో ఎందుకంటే ఇది పడిపోయిన లోకం ఆదా కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఇది ఫారెన్ వరల్డ్ అంటే పడిపోయిన లోకం కాబట్టి ఇందులో ఏది కూడా పర్ఫెక్ట్ ఉండదు మనం కూడా పడిపోయిన వాళ్ళం ఒకప్పుడు కానీ ఆయన మరణ భూస్థాపన పునరుదం ద్వారా మనకు పాపక్షమాపణ కలిగించి మనల్ని లేపి లేపడు అందుకే పెంట మీద నుంచి మనల్ని లేపినవాడు పడిపోయిన మనల్ని ఆయన తిరిగి లేపి నిలబెట్టుకున్నాడు ఆయన స్థలంలో పరిశుద్ధ పర్వతం మీద మనం నిలబెట్టుకున్నాడు కాబట్టి మనము పడిపోయిన పడిపోయి తిరిగి లేచిన వరం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది కానీ ఈ పడిపోయినదే కాబట్టి ఇందులో సంపూర్ణత అనేది ఏముండదు పాపపు నియమం మనం ఇంకా మన శరీరంలో ఉందంటాడు దౌర్భాగ్యమైన శరణం అని కూడా మాట్లాడతాడు పౌలు కాబట్టి దీని నుంచి నాకు విడుదల ఎవరు కల్పిస్తారు ఎప్పటి కల్పిస్తారు అన్న విషయాన్ని పౌలు అక్కడ మన జ్ఞాపకం చేస్తారు కదా కాబట్టి పడిపోయిన ఈ లోకంలో ఏది కూడా పర్ఫెక్ట్ గా ఉండదు దాని గ్రంథాలు మనం చూసినా కూడా ఆ ఎంత రెండవ అధ్యాయంలోనా దాని కలిగిన ప్రతిమ రెండవ అధ్యాయం కదా అందులో ప్రతిమ తల నుంచి కాళ్ల వరకు చేసినప్పుడు అది బంగారంతోను దాని తర్వాత ఇత్తడితోను దాని తర్వాత ఇనుముతోను దాని తర్వాత మట్టితోను నాలుగు భాగాలుగా విభజింపబడింది కాబట్టి ఆ ఆ ప్రతిమ ఈ లోకానికి సాదృశ్యంగా ఉంది ఈ లోకస్తులకు సాదృశంగా ఉంది అది మొదట బంగారం ఉంది మొదట మంచిగుంది బంగారం అంటే మంచిదైంది ఈ లోకము ఒకప్పుడు మంచిగుండే దాని తర్వాత పడిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం అందుకే వెనకడికే మంచి గుండె అంటారు ఎందుకంటే మా కాలమే బాగుండే బ్రదర్ అంటారు అప్పుడే చాలా బాగుండే బ్రదర్ అంటారు అంటే అప్పుడు మంచి ఇప్పుడు బాగలేదు ఇప్పుడు అంతా మట్టితో కూడింది అన్నట్టు కాబట్టి బంగారు మయమైనది అది మంచితో మంచిది లేక సంపూర్ణంగా కనిపించడిది దాని తర్వాత బంగారం నుంచి అది లెవెల్ దిగిపోయింది ఏది ఇత్తడికి వెండి అంట వెండి ఇత్తడే కదా ముందు బంగారము దాని శిరస్ బంగారంతో ఉంది దాని తర్వాత దాని చెస్ట్ భాగం అంతా ఇత్తడితో ఉంది దాని నడుము భాగం నుంచి కాళ్ళ వరకు మో కాళ్ళ వరకు ఇనుముతో ఉంది తకిన క్రింద అంతా మట్టితో ఉంది అంటే మట్టి ఇనుము కలిపింది సగం ఇనుము ఉంది సగం మట్టి ఉంది భుజములు అంటే రొమ్ములు అంటే భాగం కదా నడుము అదే గోల్డ్ సిల్వర్ బ్రాస్ ఐర్న్ క్లే కరెక్ట్ అదే పీసెస్ అన్నట్టు బంగారము దాని భుజములు మరియు ఛాతిభాగము వెండి దాని నడుము నుంచి ఉదరం వరకు కదా ఇతడి దాని తర్వాత మోకాలు వరకు ఇనుము మోకాలు క్రింద నుంచి అంటే ముందు అంత సంపూర్ణంగా ఉన్న ఈ లోకము రాంగ రాంగా క్రిందికి వచ్చినప్పటికీ మన కాలంకి అది ఇనుము మట్టితో కలిసి ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపం చేసినట్టు ఈ లోకపు రాజ్యాలన్నీ అట్లనే ఉన్నాయి ఒకప్పుడు మంచి కూడా రాజ్యాలు ఇప్పటికొచ్చినప్పటికీ ఆ కాలం నుంచి మంచిది పోయి అంత చెడిపోవడమే చూస్తూ ఉంటాం అందుకే నెప్పుక రాజ్యం రాజ్యము గంభీరంగా ఉండే ఒకప్పుడు ఆడంబరంగా ఉండే ఆయన రాజ్యం అయన తర్వాత ఆయన కుమారు రాజ్యం అంతా పనికిరాని రాజ్యంలాగా కనిపిస్తూ ఉంటుంది దాని తర్వాత వేరే వాళ్ళు వచ్చి దాన్ని దాని మీద విజయం పొందుతారు పారసిక రాజులు వస్తారు కదా దాని విజయం పొందుతారు నిముక గెజర్ కాలంలో యుద్ధానికి వచ్చి వాడు చనిపోతారు యుద్ధంలో దాని తర్వాత ఇతడికి సంబంధించింది దాని తర్వాత ఇప్పుడు మనం పుట్టిన అంతా మట్టి ఇనుముకు సంబంధించింది ఇవన్నీ ఆత్మీయ దృష్టి ప్రకృతి లేని ప్రకృతి సహజంగా చూస్తేనేమో ఆ రాజ్యాలు ఉండే ఒకప్పుడు కానీ ఆత్మీయ దృష్టం చూస్తే ఈ రోజు మతపరమైన జీవితం అంటే తయారైపోయింది ఒకప్పుడు మంచిగుండే అపోస్ల బోధ ఒకప్పుడు ఎంత బాగుండే అపోస్ల కాలంలో ఎట్లా ఉండే సేవ జీవితం ఇప్పుడు ఉంది కాబట్టి యుగ సమాప్తికి వచ్చేప్పటికీ ఆత్మీయ జీవితంలో అపోస్ల కాలముతో పోల్చుకుంటే ఈ రోజు ఏ రీతి క్రైస్తవ జీవితం వాళ్ళ బోధ లేదు వీరొచ్చు అపోస్ల బోధ అపోస్త ఫెయిత్ అని చెప్పుకుంటారు చర్చలు కానీ మనకు ఆ ఆ రీతి కనిపించే వినొచ్చు వాళ్ళల్లో కూడా వ్యత్యాసాలున్నాయి వాళ్ళల్లో కూడా కొట్లాటలు జరిగినాయి వాళ్ళలో కూడా విభేదాలు ఉన్నాయి కానీ సమర్థించుకున్నారు ఒకరినొకరు సమాధాన పడ్డరు సంధి చేసుకున్నారు తర్వాత ఎవరి మార్గాన వాళ్ళు పోయి సేవ చేసుకున్నారు ఆ విషయం అక్కడ గమనిస్తూ ఉంటాం బట్ చాలా ప్రాముఖ్యమైంది మన సేవ జీవితంలో కూడా మనకి చాలా వ్యత్యాసాలు మనము సమాధాన పడతా ఉండాలి దాని తర్వాత నిష్కలంకంగా ఉండాలి మనం మనలో ఎటువంటి ద్వేషం అటువంటి ఉండడానికి వీల్లేదు మరి మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ మన సేవా జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి ఎందుకంటే ఇంకా ఆయన ఎంతో సమీపం ఉంది అంత పతనం అవుతున్నాయి యుద్ధ సమాచారాల గురించి మనం వింటున్నాం కదా అక్కడక్కడ ప్రపంచమంతట కాబట్టి ఏ క్షణంలో యుద్ధ సమాచారం యుద్ధాలు జరుగుతాయో మనకు తెలియదు ఏ క్షణంలో ఈసారి యుద్ధం జరిగితే మట్టు ప్రపంచం అంతా కాలిపోవాల్సింది ఎందుకంటే అది ఎంత భయంకరమైన బాంబ్స్ ప్రతి దేశంలో న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి దగ్గర ఎటువంటి భయంకరమైన బాంస్ ఉన్నాయి మనకు తెలియదు ఒక బాంబు కోపం మీద వాడు బటన్ ఒత్తిడి అంటే అవి ఎక్కడ మొత్తం గాలిపోతాయి న్యూక్లియర్ బాంబ్స్ పరిస్థితి ఏంటంటే ఆ బాంబు పడితే మట్టి కూడా కరిగిపోతుంది అంత భయంకరమైన బాంబ్స్ అవి కాబట్టి ఎవడు ఎవడు ఉద్రేకానికి వచ్చి ఆ బాంబ్స్ వేసుకుంటాడో మనకు తెలియదు అటువంటి మన కాలంలో మనం ఉంటున్నాం కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది ఇవన్నీ చూడకుండా పోయినవాడే ధన్యుడు అన్న విషయాలు ఎందుకంటే అటువంటి భయంకరమైన సేవలలో వాడు అవన్నీ చూడకుండా వెళ్ళిపోవడం ఎంతో ధన్యుడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు కానీ అటువంటి కాలంలో నిన్ను పెడితే నువ్వేం చేయాలా ఆ శ్రమలను అనుభవిస్తూ భరిస్తూ శ్రమలో పోతున్న వాడికి ఉపశమనం కల్పించాలి అదే నీ నీకు అనుగ్రహించబడ్డ సేవ కాబట్టి మనం ఈ ఏడు బూరలకు సంబంధించిన బోధని మనం ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఈ మొదటి బూరలకు సంబంధించిన కొన్ని విషయాలని మనం వాటికి సంబంధించిన ఇంట్రొడక్షన్స్ లాగా చూస్తూ చూడండి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయము ఐదవ వచనం ఇక్కడ ఘట సర్పానికి సంబంధించిన విషయం చెప్పబడింది ఘట లేక ఘట సర్పం కాబట్టి సైతాన్ గురించి చెప్పబడింది వాడికి దేవుడు అధికారం ఇచ్చాడు ఈ విషయాన్ని మీకు ఎన్నిసార్లు జ్ఞాపకం చేసిన దేవుడు అధికారం ఇవ్వకపోతే సైతాను కూడా ఈ లోకంలో ఏమి చెయ్యడు చెయ్యలేడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా అందుకే మన ప్రభు విషయాలు కూడా చూస్తాము ఆయన అపవాది చేత శోధింపబడ్డకు అరణ్యలోనికి కొనిపోబడినని మనం చూస్తాం వ్యూహాన్ని శువార్తలు చేస్తాం కదా ఆరంభంలో మత్య శువార్తలు చూస్తాం అపవాది చేత అపవాది చేత శోధింపటకు అరణ్యలోనికి కొనిపోబడిన కాబట్టి కొనిపోబడడం అన్న విషయం మనం చూస్తున్నాం దేవుడే కావాలని మనల్ని శ్రమలకు అప్పగిస్తాడు ఎందుకు అప్పగిస్తాడు ఆయన శ్రమలు పెట్టేవాడు కాదు శమలకు ఎందుకు అప్పగిస్తాడంటే నీ విశ్వాసాన్ని సంపూర్తి చేయడానికి కొరకు ను నిజంగా ఆయన అని పరిశీలించాలా ప్రభావ నేను నేను నమ్ముతున్నాను ప్రభావ నిన్నే దేవుళ్ళగా స్వీకరిస్తున్నాను ప్రభావ అంటే మన అది టెస్ట్ కావాలా అప్పుడు టెస్ట్ అయినప్పుడు నువ్వు నమ్మినట్లు అప్పుడు ఆయన దానికి తగిన ప్రతిఫలం అనుగ్రహిస్తాడు సైతాన్ అంటాడు కూడా ఏం నమ్మిండు యోగు నిన్ను అని నువ్వు ఎప్పుడు పరిశీలించిన యోగుని నువ్వు పరీక్షిస్తే తెలుస్తుంది యోగు నిజంగా నిన్ను కాబట్టి మన విశ్వాసాన్ని స్థిరపరచడం కొరకు ఆయన మనల్ని శ్రమల గుండా బోరిస్తాడన్న విషయాన్ని మనం అర్థం చేయాలి ఇది ప్రకృతి మనుషులకు అర్థం కాదు ఆయన నిజంగా మంచి దేవుడు ప్రేమ గల ఈ లోకంలో ఎందుకు శ్రమలున్నాయి ఈ లోకంలో ఎందుకు కష్టాలున్నాయి ఈ లోకంలో ఎందుకు బాధలున్నాయి ఈరోజు ఒక డాక్టర్ లెక్చర్ ఇస్తే నేను విన్నాను అందరు అంటారు ఇండియా డయాబెటీక్ క్యాపిటల్ అయిపోతుంది ప్రపంచంలో డయాబెటీస్ ఇండియన్స్ ని తినేస్తుంది అని పేపర్లల్లో చూస్తున్నాము కానీ ఎవరన్నా గ్రహించ గతంలో లేని డయాబెటీస్ ఇప్పుడు ఎందుకైంది గతంలో లేదు డయాబెటీస్ ఇండియాలో నైన్టీన్ ఫార్టీస్ వరకు ఇండియాలో డయాబెటీస్ లేదు ఫార్టీస్ తర్వాతనే డయాబెటీస్ పెరిగింది ఇండియాలో ఎందుకు పెరిగింది అన్నప్పుడైనా చెప్తా ఉన్నాడు నైన్టీన్ వరకు మన తినే ఆహార నియమాలు ఆహార విధానాలలో ఉన్న అనుదినం మనం తినే విధాన మార్గాలు అవన్నీ ఇప్పుడు మారిపోయినాయి నైన్టీన్ వరకు మనం తినే విధానాలు వేరేగా ఉండే అప్పుడు ఒక పూట తింటే రెండు పూటలు తింటే గొప్ప ఇప్పుడు మూడు పుట్టలు తింటాము దాని తర్వాత ఇంకా తింటాము కాబట్టి ఇప్పుడు ఎక్కువ తినడం వలన మన శరీరాలు వాటిని భరించలేకపోతున్నాయని చెప్తున్నాడు కాబట్టి మీ ఆరోగ్యం కరెక్ట్ గుండాలంటే కడుపు నిండా ఎప్పుడు తినద్దు అంటున్నాడు ఎందుకంటే మన పూర్వీకులు ఆ రీతిగా తినలే వాళ్ళకున్న జీన్స్ మన బాడీలో ఉన్నాయి కాబట్టి మనము ఆ రీతిగా తినడానికి వీల్లేదు దాని పోయిన వారము న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది సిసిఎంబి అంటే అక్కడ కార్నాక తర్వాత ఒకటి ఉంటుంది గవర్నమెంట్ ది ఆఫీస్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి మన కులానికి తగినట్లు మనకి రోగాలు వస్తున్నాయని ఎందుకు వస్తున్నాయి అంటే ఫలాని కులానికి సంబంధించిన వాడు ఫలాని ఆహారం తినేవాడు గతంలో మరి ఇప్పుడు అటువంటి ఆహారం తింటలేడు కాబట్టి ఆ ఆ కాలంలో ఉన్న ఆ జీన్స్ అంటారు బట్ అంటే మన శరీరంలో మన మన బాడీలో ఉండే ఆ తత్వం గుణగణం అవన్నీ అప్పుడు ఆ పూర్వీకుల నుంచి మన బాడీలకు వచ్చింది కానీ ఇప్పుడు మనం అవి మనం తినే ఆహారాన్ని అవి గుర్తిస్తలేవు గుర్తించగా వాటిని ఎట్లా డైజెస్ట్ చేసుకోవాలో వాటికి అర్థం కాక అనారోగ్య పాలైపోతున్నాయి శరీరాలు అని వాళ్ళు సైంటిఫిక్గా ప్రూవ్ చేసి చెప్పించారు ముఖ్యంగా వైశ్య కులానికి సంబంధించిన వాళ్ళకు వచ్చే రోగాల గురించి రెడ్ల రెడ్డి కులాలకు సంబంధించిన వాళ్ళకు వచ్చే రోగాల గురించి అక్కడ చెప్పబడ్డాయి బాగా ముఖ్యంగా క్రైస్తవులకి ఏం జరుగుతుందంటే క్రైస్తవులనే క్రైస్తవతలనే రకరకాల కులాలు కలిసిపోతూ ఉంటాయి వేరే మతంలో కలవవు రెడ్లు రెడ్లనే పెళ్లి చేసుకుంటారు వైశాస్ వైశ్చాసు పెళ్లి చేసుకుంటారు బ్రాహ్మణ్ బ్రాహ్మణ్స్ నే పెళ్లి చేసుకుంటారు కాబట్టి వాళ్ళ మధ్యలోనే ఆ జీన్స్ అన్ని బలహీనం ఉంటాయి కానీ క్రైస్తవులు ఏమైతే అంటే కులాలన్నీ కలిసిపోతూ ఉంటాయి ఇప్పుడు రక్షింపబడ్డవాడు ఏ కులంలో ఉన్నా కానీ రక్షింపబడ్డ వాళ్ళతో వివాహం తీసుకుంటారు కాబట్టి అవన్నీ కలిసిపోతాయి కాబట్టి వాళ్ళ జీన్స్ అన్ని స్ట్రాంగ్ అయిపోతూ ఉంటాయి అనే విషయాలు జ్ఞాపకం కానీ నేను గమనించింది అది కరెక్ట్ కాదు క్రైస్తవులలోనే ఎక్కువ రోగాలు కనిపిస్తూ ఉంటాయి కంపల్సరీ ప్రతి ఇంట్లో డయాబెటీస్ ఉంటుంది ప్రతి ఇంట్లో హార్ట్ ప్రాబ్లం ఉంటుంది క్రైస్తవులలో ఎందుకంటే సమృద్ధి ఆహారం ఆహారం సమృద్ధిగా ఉంది కాబట్టి వాళ్ళు తృప్తిగా భోజి భుజిస్తున్నారు టైంకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలా టైంకి లంచ్ చేయాలా టైంకి డిన్నర్ చేయాలా ఇంకా ఎవరిని వస్తే వాళ్ళతో పాటు చాయ్ తాగాల గెస్ట్లు వస్తే చాయల్ తాగాల అది క్రైస్తవ జీవితం ఇరవచ్చు పండుగలు వచ్చిందంటే ఇంకా వాళ్ళ జీవితం వాళ్ళకి అంతే ఉండదు అన్నట్టు ఒక ఒక అడ్డంకు అనేది ఉండదు సమృద్ధిగా తినడం కాబట్టి ఆ రీతిగా తినడం వల్ల మన శరీరంలో అనారోగ్య పాలవుతున్నాయి వాటి డైజెస్టివ్ సిస్టమ్ బ్యాలెన్స్ తప్పుతున్నది ఫ్యాన్క్రీజు అది చాలా చిన్న అవయవం ఉంది శరీరంలో ఆ చిన్న అవయము చాలా కష్టపడుతుంది మన బాడీలోని ఆ యొక్క షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయడానికి అది చాలా కష్టపడి ప్యాంక్రైటిక్ జ్యూస్ రిలీజ్ చేస్తూ ఉంటుంది దాని గుణగణం అది కాబట్టి మనం తినే ఆహారాన్ని విధానాన్ని బట్టి అది కృషించిపోతుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు ఆయన ఆ డాక్టర్ సరే కొంత హెల్త్ కు సంబంధించిన విషయాలు మనం ఇక్కడ ధ్యానిస్తున్నాం కానీ పదమూడవ అధ్యాయం ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఆ యొక్క చెప్పబడ్డ ఆ యొక్క అని రాయబడింది పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో ఈ ఘట ఎట్లా ఉంటది దాని గుణగణం అని విషయం ఇక్కడ చెప్పబడింది ఆ మృగము నాలుగవ వచనం చూడండి ఆ మృగములకు అధికారం ఇచ్చినందున కాబట్టి ప్రతి అధికారము పయనించి రావాల్సిందే అని తిమోతి రాష్ట్ర పత్రికలో మనం చూసుకుంటాం జ్ఞాపకం చేయబడుతుంది ఈ లోకంలో ఎవడికి ఏ అధికారం ఇచ్చినా అది పయనించి రావాల్సిందే అంటే మన ప్రభు నుంచి రావాల్సిందే ఈ లోకంలో ఎవడు ప్రైమ్ మినిస్టర్ కావాలన్నా ఎవరు ప్రెసిడెంట్ కావాలన్నా ఎవరు సుప్రీంకోర్టు జడ్జి కావాలన్నా ఎవడు ఏ రిలీజన్ కి లీడర్ కావాలన్నా ఆ అధికారం పయనించి రావాల్సిందే కాబట్టి సరే దానికి మనం లోబడలా లేదా అనేది దానికి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు అంత ధీరంగా ధ్యంచిన అవసరం లేదు కానీ ప్రభు నుంచి వచ్చిన దానికి మనం లోబడాల్సిందే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా నువ్వు లోబడపోతే నువ్వు అన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలా ఎవరైతే నెప్పుకద్దేశారో బానిసలాగా తీసుకుపోతే తప్పుడు తిరుగుబాటు తనం చంపేశారు ఎవరైతే లోబడినరో వాళ్ళందరినీ బానిసలాగా తీసుకెళ్ళిండి దానియాలు శ్రగ్ మేషేద వాళ్ళందరు లోబడినరు వాళ్ళని తీసుకొని పోయింది దేశంలోనికి ఎవరైతే తిరుగుబాటుతనం చేసినారో వాళ్ళని అక్కడికక్కడే చంపిస్తుంది అప్పుడే ఇర్మియా వేదనతో ఆ విలాప వాక్యం రాస్తాడు కదా కాబట్టి నాలుగవ వచనంలో ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట నమస్కారము చేసిరి కాబట్టి చూడండి లోకంలో గుణగణం అదే అధికారం ఎవరి దగ్గర వానికి నమస్కారం చేస్తుంది లోకం బాగా అర్థం చేసుకోండి ఈ లోకంలో ఎవరి దగ్గర అధికారం ఉంటే వాళ్ళ దగ్గర పో నిజంగా సాగిల చేతులు ముయమని నమస్కారం అంటే వానికి విధేత చూపించడం వానికి బానిస కావడం నమస్కారం అంటే వానికి బానిస కావడం నా వల్ల ఏం జరగదు నివే సమస్తం అని చెప్పడమే నమస్కారం కాబట్టి నేను నీకు సరెండర్ అవుతున్నా అని చెప్పడం కాబట్టి ఘట అంటే సైతానికి వాళ్ళు బానిసలు అన్న విషయాన్ని అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు మరియు వారు ఈ మృగం అంతేనా ఐదవ వర్షం కదా డంభపు మాటలను దేవదూషణను పలుకు ఒక నోరు దానికి ఎవరెను చూడండి ఎవరిచ్చారు దానికి ఒక నీరు నోరు దేవుడు ఇవ్వాల్సింది ఏ రీతిగా డంబంభికమైన మాటలు దాన్ని ఇంగ్లీష్ లో డ్రాగన్ స్పీక్ అంటాం డాంబికంగా మాట్లాడడం డాంబికంగా అంటే అహంతో గర్వంతో మాట్లాడడం అన్న విషయం డాంబికంగా మాట్లాడటము తర్వాత దేవదూషణ దేవుణ్ణి దూషించడం కొరకు దేవుడే దానికి ఎవరైందికి ఇవ్వాలా ఈ విషయం అర్థం చేసుకోండి కాబట్టి యుగ సమాప్తిలో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం నిజంగా సైతాన్ వచ్చి ధాంబికంగా మాట్లాడదు వాణ్ణి మనం చూడలేం కూడా కాబట్టి వాణి అనుచరులే ఆ రీతిగా మాట్లాడుతుంటారు ఇది ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయం ధాంబికంగా గర్వంగా మాట్లాడడం మనం ఎక్కడ చూస్తాం చెప్పండి అట్లా కాదు ఈ లోకంలో ఈరోజు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుతుంటారు అది ప్రకృతి సహజంగా కానీ ఇదంతా వాక్యం మన కొరకు రాయబడింది ఇది బైబిల్ నీ కొరకు నా కొరకు రాయబడింది ఎవడు గర్వంగా మాట్లాడతారు చెప్పండి సేవ సేవా జీవితంలో ఫాసర్లు కూడా చాలా కష్టం అది బయట వినడానికి చెప్పడానికి సేవా జీవితంలో సేవకులు దాంబికంగా మాట్లాడుతారు స్టేజ్ల మీద ఎక్కి కాబట్టి వెలుగుదూత సంబంధులు వాళ్ళలాగనే ఉంటారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం కానీ వాడు నిజంగా వెలుగుదూత కాదు కదా వాళ్ళు చెప్పే మాటలన్నీ దేవునికి విరుద్ధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఆయన చెప్పని మాటలు వాళ్ళు చెప్పినప్పుడు అది దేవుని దూషించడమే అన్న విషయాన్ని ఇక్కడ చెప్పబడుతుంది మరియు నలవది నెలలు తన కార్యము జరుప అధికారము దానికి ఏర్పాటు లేక కింద నలవది నెలలు ఉండుటకు దానికి అధికారం ఇవ్వబడను కాబట్టి ఘట్ట సర్పానికి అధికారం ఇచ్చాడు ఈ లోకం మీద ఎన్ని నెలలు నలభది రెండు నెలలు ఈ విషయం మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నలభది నెలలు వాడు శ్రమలు కల్పిస్తాడు లోకంలో వానికి అధికారం ఇచ్చాడు పో ఈ లోకం మీద శ్రమ పెట్టుకో యోబు జీవితంలో మనం అదే చూస్తాం ఎట్లయితే శ్రమ పెట్టిండో రీతిగా యోబు గొప్ప జనాన్ని సాదృశంగా మనకు కనిపిస్తా ఉంటాడు అదే రీతిగా వాడికి దేవుడు అధికారం ఇచ్చిండు నలభై రెండు నెలలు నీకు అధికారం ఇస్తున్న పో విచ్చలివిడిగా నువ్వు ఈ లోకంలో శ్రమలు పెట్టాను ఈ విషయం మనం బాగా చేసుకోవాలి తన బిడలిని ఎందుకు దృష్టి శత్రువుకు అప్పగిస్తాడు దేవుడు ఆయన అప్పగించకపోతే వాళ్ళు శాశ్వతంగా నరకానికి పోతారు అన్న విషయం అర్థం చేసుకోవాలి హెబిల్ రాష్ట్రపతి వాళ్ళకి చూసినా వాక్యం ఆయన శిక్షకు నువ్వు విధేయుడు కాకపోతే నువ్వు దిర్బీజీవే ఆయన శిక్షకు విధేయుడు కాకపోతే నువ్వు దిర్భీజీవే అంటాడు అంటే తండ్రి లేని వాడవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నీకు తండ్రి లేడని చెప్తున్నాడు మరి ఆయన శిక్షకును విదేత చూపించడం గొప్ప జనం అందరూ ఆయన శిక్షకు ఎప్పుడు విధేత చూపిస్తారు శ్రమల గుండా కాబట్టి నలభై నెలలు అంటే ఎగ్జాక్ట్లీ మూడు సంవత్సరాల మూడున్నర సంవత్సరములు మూడున్నర సంవత్సరములు శ్రమల కాలము అన్న విషయం మనం ఇప్పుడు అర్థం తీసుకుంటాం మూడున్నర సంవత్సరములు ఎంత భయంకరంగా ఉంటాయంటే అవి భరించాలని అంత ఎందుకంటే వాడికి అంతే అవకాశం ఇచ్చింది దేవుడు వాడికి అధికారం ఇచ్చిండి అంతే త్రీ అండ్ హాఫ్ ఇయర్సే వాడు శ్రమలు పెట్టాలి కానీ నేను అనేక ప్రాంతాలలో వింటాను ఏడేళ్ల శ్రమలు అని కూడా చెప్తారు కొంతమంది ఫాస్టర్స్ చెప్పడం నేను విన్నా పుస్తకాల్లో కూడా రాసి ఏడు సంవత్సరాలు శ్రమలుంటాయని కానీ ఇక్కడేముంది మూడున్నర ఉంది సరే మీరు అనేచ్చు అట్లెట్లా మళ్ళీ మూడున్నర అది లెక్క ఏంది మూడున్నర సంవత్సరం ఆ మూడు నెల సంవత్సరం లే చాలా కఠినమైన శ్రమలు ఎందుకంటే సృష్టి ఆరంభం మొదలుకొని ఇంతకు ముందు లేవు ఇక మీదట ఉండవన్నాడు మతయసు వార్త ఇర్ణాధ్యంలో అటువంటి శ్రమ కాబట్టి అది మూడు నెలల సంవత్సరం కొన్ని యుగాలంతా భయంకరంగా ఉంటుంది శ్రమ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం అందుకే రెండోసారి మతైసువార్త మతయసు వార్త కాదు మార్కు సువార్త ఒకసారి మనం చూసినాం అనుకుంటే వాక్యం మార్పు సువార్త పదమూడవ అధ్యాయం ముప్పవ వచనం దానికి ముందు ము పదమూడవ అధ్యాయం అంతా శ్రమలకు సంబంధించింది మన ప్రభుత్వం నోటి ద్వారా చెప్పిండు ఆ మూడు నర సంవత్సరంలో శ్రమలు ఎట్లుంటాయి అన్నది ఆ విషయం ఇక్కడ చెప్పడం చూడండి మీకు ఇవన్నీ తెలుసు ఆ దినం ఎట్లుండాలన్నది పదిహేడవ వర్షం పదిహేడవ వర్షం అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చి శ్రమ అది చలికాల సంభవింపకుండా అది చలికాల సంభవింపకుండా ఉండవాలని ప్రార్థించుడి అవి శ్రమల గల దినములు దేవుడు సృజించిన సృష్టాది నుండి ఇది వరకు అంత శ్రమ కలగలేదు ఇక ఎనడునూ కలగబోదు కాబట్టి చూడండి ఇప్పుడు ఇరవై వచ్చిన ప్రభువు ఆ దినములను తక్కువ చెయ్యని కాబట్టి ప్రవ్వే నలభై దినములు పెట్టింది ఎందుకంటే వాడికి అధికారం ఇచ్చింది ప్రభువే అని ఇందాక చూస్తున్నాం అధికారం ఇచ్చింది కూడా ప్రభు కానీ ఇక్కడ మనకు ముందుగానే హెచ్చరిస్తున్నాడు ఆ దినంలోనే నేను తక్కువ చేస్తాను మూడున్నర సంవత్సరంలే అని చెప్పబడుతున్నా కానీ అవి ఒక యుగంలాగా ఉంటాయి అవి అవి అవి సరే శరీరానికి వేదన ఉంటే ఓకే రక్తంగా ఆరుస్తాము మరణిస్తాం క్షణాలలో వెళ్ళిపోతుంది ప్రాణం ఒకసారి ప్రాణం క్షణాన్ని విచ్చిపెడితే నీకు ఇంకా వివే ఆ జ్ఞాపక శక్తి ఉండదు దానికి బాధ ఉండదు అయ్యో నాకు కోస్తుంది అన్న భయం ఉండదు అయ్యో రక్తంగా ఆడుతుంది అన్న ఆలోచన ఉండదు ఎందుకంటే ఆత్మకు ఆలోచన ఉండదు నీ శరీరంలో ఉన్నంత వరకే నీ మైండ్కి అవన్నీ అర్థమవుతా ఉంటాయి కానీ ఒకసారి నీ శరీరం విడిచిపోయినా బాధ అంటూ ఉండదు వేదన అంటూ అసలే ఉండదు కానీ ఇది మూడున్నర సంవత్సరంలో అయినా కాని వేదన కొన్ని యుగాలు భరించినంత వేదన అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ చూడండి ఆ దినములను తక్కువ చేయల ఏ శరీరం తప్పించుకొనక పోవును మూడున్నర సంవత్సరములే అయినా కాని ఆయన తగ్గించాడు లేకపోతే ఇంకెంతకాలం ఉండేదో అది కాబట్టి తన బిడ్డలు శ్రమల గుండా పోవాలా కాని అది ఆయన తలంపు శ్రమలో గుండా పోతేనే మన గుణగణం అదే చూడండి మీరు ప్రార్థన జీవితం కూడా మీరు ఆసక్తితో గంటలు గంటలు ఎప్పుడు ప్రార్థన చేస్తారు చెప్పండి కష్టం ఉంటేనే ప్రార్థన చేస్తారు సుఖం ఉంటే మనం గంటలు గంటలు చేస్తామా చెయ్యలేము నేను నేను అది గ్రహించగలుగుతున్నా సరే మీ జీవితం నాకు తెలియదు కానీ నా జీవితంలో అయితే కష్టము బాధ లేకపోతే నేను ఎక్కువసేపు ప్రార్థన చేయలేకపోతున్నాను సుఖం ఉంటే ఇది వందనాలు ప్రభావ వందనాలు ప్రభావ హళలిగా వర్షిప్ చేస్తాము అవి ఇచ్చిన ఇవిచ్చినా అవి ఇచ్చిన ఇవిచ్చినా వందనాలు ప్రభావ అందరి గురించి ప్రార్థన చేస్తాం అయిపోతుంది లేచి వెళ్ళిపోతూ ఉంటాం కాలం గడిచిపోతూ ఉంటుంది అదే ఒక వేదానకరమైన బాధకరమైన అంశము లేక ఒక బ్రదర్ ఒక సిస్టర్ శ్రమ అనుభవిస్తున్నారు మన కుటుంబంలో మనుషులు సభ్యులు శ్రమ అనుభవిస్తున్నారంటే రాత్రంతా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాం ఆ అనుభవం మీకు కూడా ఉంటుంది కాబట్టి కష్టం ఉంటేనే ప్రార్థన చేస్తాం లేకపోతే ప్రార్థన నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయనకి సన్నిహితంగా ఉండలేవు అందుకే నాకు కొన్ని వారాల నుంచి ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు భాషల్లో గంటలు గంటలు శృతించడం నువ్వు ఎంతగానో సన్నిహితంగా తరలినప్పుడు ఆయన ఇవన్నీ నీకు చూపిస్తాడు లేకపోతే చూపించాడు ఇప్పుడు రెండు మూడు వారాల నుంచి మనం ఎందుకు చూడలేకపోతున్నాం ఎన్నో విధాలను మనం పరిగెత్తిపోతున్నాం ఎక్కడెక్కడో పరిగెత్తిపోతున్నాం ఎంతెంతో శ్రమలకుండా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆయన ఇవన్నీంటినీ మనం చూపిస్తాడు అవన్నీ ముగించుకో త్వరగా అవన్నీ అయిపోయినాయి ఇంకెందుకు ఏడుస్తావు దానివిత్త అదే అంటాడు ఇంకెంతసేపు ఏడుస్తావు చిన్న బిడ్డ చనిపోయింది పాప చనిపోయింది అనేసి ఇంకా లేసి నువ్వు నీ పని నిర్వర్తించు నువ్వు రాజు అందరినీ కొరకు ఎదురు చూస్తున్నా అని ఒక ఒక ఒక మంత్రితో ఆజ్ఞాపిస్తాడు మంత్రి చెప్పాల్సి వస్తుంది ఆ విషయం ఇంకెంతసేపు ఏడుస్తావు త్వరగా ఎవరొక ఎవరు నాతోను ప్రవక్త చెప్తాడా నాతోను ప్రవక్త చెప్తాడు ఇంకెంత కాలం ఏడుస్తా కూర్చుంటావు కాలం పోవాలా కదా నువ్వు నువ్వు జాబ్ నువ్వు చేయాలి నీ వృత్తి ధర్మని నువ్వు పాటించాలా త్వరగా రైట్గా బయటికి రా అంటే అప్పుడు స్నానం చేసుకొని అప్పుడు మళ్ళీ బట్టలు వేసుకొని మంచిగా భోజనం చేసి అప్పుడైనా తన పని ఆరంభిస్తాడు ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి అందుకే మనము విజ్ఞాపన ప్రార్థన చేస్తాం ఎందుకంటే ఇతరుల వేదన ఇతరుల బాధని మనం పంచుకుంటాం కాబట్టి ఎక్కువసేపు ప్రార్థన చేయగలం అటువంటి ప్రార్థన మనకు అవసరం కాబట్టి ఆ దిన నువ్వు తక్కువ చేసేవాడు మూడున్నర సంవత్సరం అంటే నిజంగా మూడున్నర సంవత్సరం అని నేను అనుకుంటలే ఆయన దృష్టిలో ఒక దినం అంటే ఎంతకాలమో తెలియదు కదా చెప్పండి ఆయన దృష్టిలో ఒక దినమంటే ఎంత కాలం వెయ్యి అంటే ఎంత చెప్పండి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు ల లెక్క పెట్టుకుంటే కూడా అట్లనే ఇరుతుంది అది కదా కాబట్టి ఆ ఒక దినము కనిసము ఆ మూడు సంవత్సరంలు అంటే అవి ఎన్ని నెలలు మూడున్నర అట్లా లెక్క పెట్టుకోవడం ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది ఎన్ని అందుకే పర్లగు రాజ్యము బలవంతం చేత పట్టబడింది శ్రమల కాలం ఎప్పుడు ఆరంభమైంది అది ఒక పర్ఫెక్ట్గా ఒక రోజున కాదు అది జరుగుతూనే ఉంది యుగా సృష్టి ఆరంభం మొదలుకొని శ్రమలు సృష్టికారు జరుగుతూనే ఉంది కానీ మనకి ఇది ఆత్మీయంగా జరిగిపోతుంది ఇప్పుడు ఎవడు గ్రహించలేదు తింటున్నారు సుఖంగా మూడు పూటలా పోతున్నారు కానీ ఆల్రెడీ శ్రమల గుండా వీళ్ళన్న విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాం ఆ విషయాలు ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి వాటిని తగ్గించిన వాడే మన ప్రభు తర్వాత సైతానికి అధికారం ఇచ్చిన వాడే మన ప్రభు శ్రమలు కల్పించడానికి వరకు సైతానికి అధికారం ఇచ్చిన వాడే మన ప్రభు ఎందుకు ఇచ్చిండు ఎందుకు శ్రమలు అ శ్రమలు కల్పించడానికి వాళ్ళకి అధికారం ఇచ్చింది మన తిరుగుబాటు దడం మనము ఆయనని ఆయన వాక్యాన్ని ధిక్కరించడం వలన మనం ఆయన చెప్పి ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనము ఆయనని ప్రేమిస్తున్నామని చెప్తూ విగ్రహాధికళం అయిపోయినాం కాబట్టి ఆయన తట్టు తిరుపుకోవాలంటే ఆయన మనలందరినీ ఈ రీతిగా శ్రమల గుండా తప్పదు ఎనిమిదవ అధ్యాయంలో ఒక విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తారు చూడండి మత ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము నాలుగవ బూరా నాలుగవ దూత బూర ఊదినప్పుడు జరిగిన విషయం ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది వీటికి సంబంధించిన మనం ధీన జ్ఞానిస్తాం మొదటి ప్రతి బూర గురించి నాల్గవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకొడినట్లు బాగా అర్థం చేస్తాడు పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింపకొడినట్లు అంటే ఏం చెప్పాడు పగటి వేళ సూర్యుడు ఒకటే ఉంటాడు మూడవ భాగం ప్రకాశింపకు ఉండడం ఏంది కొంత జాగ్రత్తగా వాటిని ధ్యానించండి రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రంలో ప్రకా వాటిలో మూడవ భాగంను కొట్టబడను మూడు మూడు మూడు అనే విషయం మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం కదా ఇక్కడ అంటే మూడు మూడు మూడు అంటే చెప్పండి ఉదాహరణకి హండ్రెడ్ లో ఇక్కడ నేను ఇక్కడ వాక్యాన్ని ముగిస్తాను ఒక హండ్రెడ్ తీసుకుంటే హండ్రెడ్ లో మూడవ భాగం అంటే థర్టీ త్రీ పాయింట్ మూడవ భాగంని కొట్టేస్తా ఉంటున్నాడు అప్పుడు మిగిలిన భాగం ఎంత అదేమంతా కష్టతరం కాదు మ్యాథమెటిక్స్ లో 67 సెవెనా 66 సిక్స్ ఆ థర్టీ త్రీ పాయింట్ త్రీ హండ్రెడ్ లో థర్టీ తీస్తే సిక్స్టీ అంట కరెక్ట్ రౌండ్ ఆఫ్ కానీ సిక్స్టీ సిక్స్ వస్తుంది ఎందుకంటే థర్టీ త్రీ ఎగ్జాక్ట్లీ థర్టీ కూడా కాదు 33.3333 త్రీ పాయింట్ త్రీ త్రీ త్రీ త్రీ పోతుంది అది క్యాలిక్యులేషన్ మీరు ఎప్పుడున్న క్యాలిక్యులేటర్ రేట్ కొట్టి చూడండి థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ త్రీ త్రీ ఎగ్జాక్ట్లీ థర్టీ త్రీ పాయింట్ త్రీ అట్లనే సిక్స్టీ కూడా కాదు అది సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ కాబట్టి మూడవ భాగము కొట్టమే పడ్డప్పుడు మిగిలింది సిక్స్టీ లేక సిక్స్ అనే పదమే కాబట్టి శ్రమల కాలంలో జరుగుతున్న విషయం గురించి ఇక్కడ చెప్పబడుతుంది దేవుడు దుష్టునికి అధికారం ఇచ్చిండు ఆ మూడవ భాగాన్ని కొట్టివేయడానికి మరోసారి చూడండి నక్షత్రములలో సూర్య చంద్ర నక్షత్రములు మూడు భాగాలు ఏదైనా మూడు సూర్యుడు చంద్రుడు నక్షత్రములు మూడవి ఆ మూడిట్లో ఆ మూడిట్లో మూడు భాగములు అంటే 33.3 త్రీ పాయింట్ త్రీ అని వస్తారు చూడండి మొదలసారి చూడండి ఆ మూడిట్లో మూడో భాగము చీకటి కమ్మునట్లు మొదటిది అంటే ఫస్ట్ త్రీ తర్వాత పగటిలో మూడో భాగమున శివుడు ప్రకాశింప అంటే రెండవ మూడోది దాని రాత్రిలో మూడో భాగమున చంద్ర నక్షత్రం ప్రకాశ అంటే మూడో మూడో మూడు అంటే ఫస్ట్ త్రీ సెకండ్ త్రీ థర్డ్ త్రీ సో థర్టీ త్రీ పాయింట్ త్రీ అట్లా లెక్క వస్తుంది మనం చూసుకుంటే సరే అంత డీటెయిల్ గా నువ్వు క్యాల్కులేట్ లేదు కానీ ఉపరీతిగా అర్థం చేసుకోవాల్సింది అంటే మూడో భాగం మట్టుకు కొట్టవే పడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందులో మీకు తెలుసు సూర్యుడు చంద్రుడు నక్షత్రం లాంటి ఏందో ఇవన్నీ ఆ దుష్టత్వంలో ఉన్న మతపేరమైన జీవితానికి సాదృశ్యము లేక బబులోనికి సాదృశ్యం బబులూన్ ఈ మూడు గుంపులు ఉన్నాయి అవి కలిసే ఉంటాయి అపవిత్రమైన సహవాసం అది కాబట్టి అపవిత్రమైన సహవాసములున్న ఈ మూడు గుంపులలో మొదటి మూడవ భాగము కొట్టివేయబడినప్పుడు తక్కినది తక్కిన మూడు భాగాలు కదా అంటే ఫస్ట్ థర్టీ త్రీ కొట్టవేయబడితే రీవినింగ్ అంటే పాయింట్ త్రీ త్రీ కాబట్టి ఇంకా రెండు భాగాలు ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం అక్కడ పదమూడవ వర్షంలో ఒక విషయం చూస్తున్నాము మరి నేను చూడగా ఆకాశ ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరల శబ్దంలో బట్టి భూనివాసులకు అయ్యో అయ్యో అయ్యో ఎన్నిసార్లు మూడు సార్లు కాబట్టి ఇవి మనల్ని వెంపడిస్తా ఉంటాయి మూడనే పదము కాబట్టి థర్టీ అన్న విషయము దేనికి సంబంధించింది అన్న విషయం కాబట్టి అని గొప్ప స్వరంతో చెప్పుట వింటిని భూనివాసులకు భయంకరమైన శ్రమ అది మూడున్నర సంవత్సరం లేని మూడు వేల సంవత్సరాలే కానీ లేక రెండు సంవత్సరాలే కానీ లేక ముప్పై సంవత్సరాలు లేక నెక్స్ట్ థర్టీ ఇయర్స్ కావచ్చు అవి మనకి మనం ఆ రీతిగా క్యాలకులేషన్ చేసుకోవడానికి వీలేదు మనం చూడాల్సింది ఏంటంటే ఒక కాలం నుంచి ఇంకొక కాలం అంతే అది ఎంత కాలం అనేది మనకు తెలియదు అంటే ఒక కాలం అంటే నేను చెప్పేది ఎండకాలము చలికాలం అనే విషయం కాదు ఒక కాలం అంటే ఒక తరం లేక మన తరం మన తరం ముగించేంత వరకు ఈ శ్రమ ఉంటుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి లేకపోతే మనకి ఇవన్నీ అర్థం కావు ఒకవేళ భవిష్యత్ ఉండబోయే తరానికి ఇది జరగబోతుందంటే దాని వెళ్తూ చెప్పినట్లు మీకు అవసరం లేదు బోధ ఇవి మీరు అర్థం తీసుకోవడం అవసరం లేదు దాని చెప్తాడు నీకు అవసరం లేదు దాని ఇది ముద్రించేసి భద్రపరచు చివరి కాలం కొరకు ఇవి చెప్పబడ్డ ప్రవర్శనలు అనేసి మాట్లాడతాడు దేవుడు కాబట్టి ఇవి మన కాలానికి సంబంధించకపోతే భవిష్యత్ లో వచ్చే తరాలకి అయితే మనకి ఇవి అర్థం కావు ఎందుకంటే అవి ఎట్టి పర్సెంట్ నువ్వు చూడలేని స్థితిలో ఉన్నప్పుడు వాటిని గురించి నువ్వు ఎవరిని హెచ్చరించలేవు మన కాలంలో ఇవి కాబట్టి ఇవి మనకు దేవుడు ప్రభు చూపిస్తున్నాడు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి కొంతకాలం కిందట ఒక పాస్తా చెప్తుంట నేను ఈ విషయం విన్నాను ఒక పెద్ద భూకంపం జరిగింది ఇండోనేషియా ద్వీపంలో సుమాత్ర అనే ద్వీపంలో భూగర్భంలో భూగర్భం కాదు అది సముద్ర గర్భంలో సముద్ర గర్భంలో ఒక పెద్ద భూకంపం జరిగిందట అంత పెద్ద భూకంపం ఇంతవరకు ఎక్కడ జరగలేదంట కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ సముద్ర గర్భము క్రాక్ ఇచ్చింది కొన్ని కిలోమీటర్లు భూమి కింది దాని తర్వాత ఈ భూమి కంపించడం వలన ఈ భూమి త్వరగా తీరుతుందట స్పీడ్గా అప్పటి నుంచి సో వాళ్ళ క్యాల్కులేషన్స్ ఏంటంటే అట్లా తిరగడం వలన రోజు ఒక పూట అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్నెండు గంటలు అయితే అది ఎనిమిది గంటలతోనే సమానం అవుతుందట అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు పన్నెండు గంటల లెక్క అయితే దాని యాక్చువల్ ఆ స్పీడ్ తిరగడం వలన భూమి పన్నెండు గంటలు కాదు ఎనిమిది గంటలే తిరుగుతుంది అంటున్నాడు ఎనిమిది గంటలకే అయిపోతుందంటే ఒక దినం అంటే మళ్ళీ రాత్రి పన్నెండు గంటలు కావాల్సింది ఎనిమిది గంటలకే రాత్రి మొత్తం అయిపోతుంది అంటే పదహారు గంటలే టైం తిరుగుతుంది అని వాళ్ళు క్యాల్కులేషన్ చేసి చెప్తున్నారు అది నాకు ఎక్కడ నేను ఎక్కడ చదవలేదు కానీ ఆయన చెప్తే విన్న నేను కానీ ఆ రీతిగా చూస్తే త్వరగానే గడిచిపోతున్నాయి మన కాలం అనిపిస్తుంది సరే ఈ ఈ క్లాక్స్ ట్వంటీ ఫోర్ అవర్స్కి ఫిక్స్ చేసిరు కాబట్టి దాని లోపల స్ప్రింగ్ అది ట్వంటీ అవర్సే తిరుగుతూ ఉంటుంది ఆ లో కంప్యూటరైజ్డ్ డిజిట్స్ వాళ్ళు 24 అవర్స్ కె ఫిక్స్ చేశారు కాబట్టి ఆ ట్వంటీ అవర్స్ కొట్టుకుంటుంది కాబట్టి మనం దాన్ని చూసినప్పుడు అంతా ట్వంటీ అవర్స్ అనుకుంటాం కానీ ఆ స్పీడ్ తిరగడం వలన దినాలు చాలా త్వరగా అయిపోతున్నాయి ఇది సెవెంత్ మంత్ లా అడిగి మంత్ అయిపోతుంది ఎయిత్ మంత్ కన్నాం మనం టూ ఎంత త్వరగా గడిచిపోతుందో అనిపిస్తుంది అట్లనే అనుకున్నాం టూ కూడా ప్రతి సంవత్సరం చాలా త్వర త్వరగా గడిచిపోతున్నాయి అంటే మనకు ఎవరికి తెలియదు దినాలు త్వరగా గడిచిపోతున్నాయి సరే దాని గురించి భయపడదని కూడా మనకు ప్రభుత్వం ఈరోజు ఒకరోజు చూపించండి వాక్యం దినములు గడిచిపోతున్నాయని భయపడకూడి రాముక్త దిన గురించి భయపడుడి అని చెప్పింది ఈ లోకంలో అందరు భయపడతారు అయ్యో నా కాలం అయిపోతుంది ముసలం అయిపోతున్నాయి నేను ఇంకా సంపాదించుకోలేదే నేను ఇంకా ముగించుకోలేదే నా పనులు ముగించుకోలేదే అని భయపడుతుంటారు మనుషులు కానీ వచ్చే ఇంకా భయంకరంగా ఉంటాయి వాటి గురించి భయపడమంటాడు అందుకే మనల్ని మనం భద్రపరచుకోవాలన్న విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి ఈ మూడవ భాగానికి సంబంధించిన విషయాలే మనము మొదటి బూరలో దీర్ఘంగా ధనించబోతున్నాము ఈ మూడవ భాగం వాడు దుష్టుడు ఆ మూడవ భాగమైన ఆకాశ నక్షత్రాన్ని తన తోకతో ఈడ్చి పడేస్తుండడు కిందికి దానికి సంబంధించిన విషయం నేను చూపిస్తా మొదటి బూరకు సంబంధించిన విషయాలు అవి ఇవన్నీ మనకి తేటగా గమనిస్తుంది ఏంటంటే గొప్ప జనము రీతిగా శ్రమలుగుండా వెళ్తుంది ఇది ఒక దశ నుంచి ఒక దశకి ఒక దశ నుంచి ఒక దశకి శ్రమలు ఉంది ఉపమాన రీతిగా చూస్తే ఫరో కాలంలో కూడా ఆ పసిపిల్లలందరూ మరణానికి అప్పగించబడ్డారు కదా అది గొప్ప జనము శ్రమల గుండా పోవడం అనండి దాని తర్వాత హేరో కాలంలో పసిపిల్లలందరూ మరణానికి అప్పగించబడడం చూస్తూ ఉంటాం వాళ్ళందరూ శ్రమల గుండ చూస్తున్నాం మన ప్రభేదే విషయం జ్ఞాపకం యుగ సమాప్తిలో తిరిగి అది రాబోతుంది కాబట్టి పసిపిల్లలంటే గొప్ప జనానికి సాదృశ్యం కాబట్టి శ్రమల గుండా వాళ్ళందరిపై మరణించక తప్పదు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం తీసుకుంటున్నాం ఎందుకన్న విషయమే మీకు అందరు తెలుసు వాటిని మరి విశేషంగా వాక్య ఆధారంగా వాటిని తెలుసుకుంటేనే ను ధైర్యంగా వాళ్ళ అనేకులకు హెచ్చరించడానికి నువ్వు ఈ వాక్యాలను వాడుకోగలవు నీకు ఎందుకు ఇవన్నీ బయలుపరిచిందంటే త్వరగా వాళ్ళని సిద్ధపరచుకోవడానికి కోరికే కదా ఇవి నీకే కష్టతరంగా ఉంది అర్థం కావడానికి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుంది అర్థం కావు అందుకే వీటిని మనం చాలా టైం స్పెండ్ చేసి నేర్చుకోవడానికి ప్రయత్నించాలా ఎక్కువ ప్రార్థనలో కూర్చోవాలా ప్రభావీటిని నేను సరిగ్గా అర్థం చేసుకునేట్లు సేపాడు మరి విశేషంగా వీటిని నా హృదయంలో భద్రపరచుకోవాలా అంత ఈజీగా డైజెస్ట్ కావట్లేదు నాకు ఇది ప్రభు సాయపాడు ప్రభు అన్నప్పుడు ఆయన నమ్మదైన వాడు ఖచ్చితంగా మనకు వీటన్నిటిని బయలుపరుస్తాడు అటువంటి కృపాను ప్రభు మనకు అనుగ్రహించాలని ఆదేశాం పరశుద్ధర వాగు మీకు వందాలనైనా గొప్ప మీకు స్తోత్రాలు ప్రభావ డాంబికంగా మాట్లాడుతున్నాడు ప్రవ్వా గటసర్పం ఈరోజు సేవా జీవితంలో ధాంబికంగా మాట్లాడే సేవకులు ఎక్కువైపోయినారు ప్రవ్వా అంత వాంకే దిల్స్ వాడు చెప్పిందే కరెక్ట్ మేము చెప్పిందే కరెక్ట్ మాకు బయలుపరిచిన దేవుడు మాదే కరెక్ట్ అని ఘట సర్పంలాగా మాట్లాడుతున్నారు ప్రభా మేము అట్లా మాట్లాడడానికి వీళ్ళేద్దయినా ఈ విషయాన్ని మేము అర్థం చేసుకుంటున్నాం ప్రభా మూడవ భాగము కొట్టవే పడుతుంది జకరే గ్రంథాలు కూడా మేము చూసినాం మూడవ భాగము తెగవేబడి చత్తురు అన్న విషయాన్ని మీరు చూపిస్తున్నారు ప్రభా దేశంలోని మూడవ భాగం ఎన్నో ప్రాంతలలో ఎన్నో వాక్యాలలో మీరు ఆ విషయం మాకు చూపిస్తారు ఇవచ్చు ఉదయ కాలంలో మూడో భాగం రాత్రి వేళ మూడో భాగం కొట్టవే పడుతుందైనా సూర్యచంద్ర నక్షత్రములలో మూడో భాగం కొట్టవే పడుతుంది ప్రభా వీటికి విషయాలు మేము జాగ్రత్తగా పరిశీలించినైనా అనేకలకు వీటిని మేము ప్రకటించాలా ఇంకా సులభమైన అర్థం చేసుకుంటే విధానంగా వాటిని మేము అనేకలకు ప్రకటించాలా మాకు కూడా అట్లనే నేర్పమని ప్రార్థిస్తున్నాం నేను వీటిని జాగ్రత్తగా పరిశీలించి ప్రవ్వా మేము సిద్ధపడి అనేకలు సిద్ధపరిచే బిడల్గా మనందరినీ తయారు చేసి మీరు రాఖరం సిద్ధపరచుకోమని యేసు క్రీస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ